నేను ఒక అనుకోని పని మీద ఎక్కడికో అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చింది దాంతో మన రెండు క్లాసులు మిస్ అయ్యాము పార్ట్ ఆఫ్ లైఫ్ సో నాకు గుర్తున్నంత వరకు ముప్పై నిర్వచనీయాలోకం అయిందా కూటస్థాసం ఆత్మానం అని చెప్పాలి ంగమాత్నం జగత్ కరోతి సా క్షిదాభాసస్వేణ జీవేశాపి నిర్మే సాధ్య మాయా సాయ చేస్తుంది దేని చేస్తుంది ఏం చేస్తుంది ఆత్మానం కరోటి ఆత్మను చేస్తుంది ఆత్మ అంటే మీరు ఆత్మ నేను ఆత్మ ఆత్మ అంటే లేదు అనుకున్నారు మీరే ఆత్మ మీరు ఇక్కడే కూర్చుని ఉన్నారు మీ చేసి మీరు చూసుకుంటే నేను అనే అనుభవం మీకు కలుగుతూ ఆ నేను అనే అనుభవానికి మీరు ఎన్నెన్నో విషయాలని జోడిస్తారు దేహాన్ని జోడిస్తారు మనస్సుని జోడిస్తారు ఇంద్రియాలను జోడిస్తారు నేను అనుభవా నేను అనే అనుభవానికి ఇవన్నీ జోడిస్తూ ఉంటారు వాస్తవంలో వాటిని జోడించకూడదు దాంట్లో రహస్యాన్ని మీరు గమనించవచ్చు ముందు ఏది మనస్తా నేను నేను అనే అనుభవము ముందు తర్వాత మనస్సు అలా తీసుకోండి ఎట్లా కాబట్టి ముందు నేను అనే అనుభవము కలిగి తర్వాత సంకల్పాలన్నీ పుడతాయి దాని నుంచే పుడతాయి ఆ నేను నుండి సంకల్పములు పుడతాయి ఈ సంకల్పములు అలా వరుసగా పుడుతూ ఉంటాయి ప్రవాహము దానికి మనస్థులు పేరు ఆ ప్రవాహానికి మనస్థం పేరు ఆ మనస్సు మూలంలో ఏమున్నది నేను అనే అనుభవము కదా ఇప్పుడు మనస్సు చేత సృష్టించబడే పేర్లు బిరుగురు స్థితిగతులు వాటిని నేనుకి అన్వయించకూడదు కదా మీను పుట్టి తర్వాత మనస్సు పుట్టినప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది ఓ కులాన్ని పెడుతుంది ఆ కులాన్ని నేను పెట్టకూడదు ఓ వర్ణాన్ని పెడుతుంది దాన్ని నేను పెట్టకూడదు ఓ ఆశ్రమాన్ని పెడుతుంది దాన్ని నేను పెట్టకూడదు ఇంకేదే శంకర్లే ఉన్నారుచార ధర్మా అని అన్నారు అది మనస్సుకుంటే ఉండొచ్చు దేహానికి ఉంటే ఉండొచ్చు వేనుకుంటే దానికి ఉండదు కానీ నేనుది లేదు నేను అనే అనుభవము దానికి మూలమునందు ఉన్నది ఆత్మ నేను అనే అనుభవం ఎక్కడి నుంచి పుట్టిందో అది ఆత్మ అది పుట్టింది నిద్రలో లేదు నిద్రలేసుకునే వచ్చింది అది నుంచి వచ్చింది అదే ఆత్మ అంట ఆ ఎరుక తెలివి అది ఆత్మ ఆ ఆత్మను ఈ మాయ చేస్తుంది ఏం చేస్తుంది సో కోతిగా తయారు చేస్తుంది మాయ ఏం చేస్తుంది అంటే ఈ ఆత్మని ఒక కోతిని వేస్తుంది జగత్వేన కరువుతుంది ఇప్పుడు మనస్సు కదలిక చలనము అది మనస్సు యొక్క స్వభావం చలనమునకే మరో పేరు మనస్సు నేను చిన్నప్పుడు చదివినప్పుడు నేను చాలా మనస్సులో చాలా చిత్రంగా అనుకుంటూ ఉండేవాడి కరెంట్ అంటాం మనం అది వాస్తవానికి ఎలక్ట్రిసిటీ దాన్ని కరెంట్ అని అంటారు తెలుగులో అయితే కరెంటు అని సో ఎలక్ట్రిసిటీ కానీ ఒక విధంగా అది కరెంటే ఎలక్ట్రిసిటీ అది కనుక మీరు కొంచెం ఫిజిక్స్ జరిగితే ఫిజిక్స్ చదవాలి ఫిజిక్స్ చదవకపోతే ఏమి జరిగినట్టు అంటే కొంత విషయాలు తెలుస్తాయి ఫిజిక్స్ జరుగుతాయి కరెంటు అని మనం అంటున్నాము కరెంట్ అనే ప్రధానికి అర్థమేమి ప్రవాహం అక్కడ దేని ప్రవాహము అంటే పాజిటివ్ చార్జెస్ యొక్క ప్రవాహం అయినా కరెంటే అది ఎలక్ట్రిసిటీ నెగిటివ్ ఛార్జెస్ ప్రవాహమైన ఎలక్ట్రిసిటీ ఏ ప్రవాహమైనా ఎలక్ట్రిసిటీ ఇప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే ఒక ఫిలమెంట్ ని మెటల్ పీస్ ని వేడి చేస్తారు ఇటువైపు ఒక చిన్న ప్లేట్ ఒకటి పెడతారు ఆ మెటల్ పీస్ ని వేడి చేసినప్పుడు దాని నుంచి ఎలక్ట్రానిక్స్ పుట్టి ఆ ప్లేట్ వైపుకి ఆకర్షింపబడతాయి ఆ మధ్యలో గాల్లో ఎలక్ట్రానిక్స్ ప్రవహిస్తాయి అదే అప్పుడే ఎలక్ట్రిసిటీ వచ్చేసి అప్పుడు ఎలక్ట్రాన్స్ ప్రవహించినా ఎలక్ట్రిసిటీ ప్రోటాన్స్ ప్రవహించినా ఎలక్ట్రిసిటీ మొత్తానికి చార్జ్డ్ పార్టికల్స్ ప్లస్ మైనస్ అవ్వచ్చు అవి ప్రవహించాలి అవి ప్రవహించకుండా ఒక చోట కూర్చుంటే దాన్ని ఎలక్ట్రిసిటీ అనరు దాన్ని కండెన్సర్ అంటారు ప్రవహించాలి బ్యాటరీలో అక్కడ కూర్చుంటాయి కదలం స్విచ్ వేసినప్పుడు ప్రవహిస్తాయి ప్రవహిస్తే దీపం వెలుగు ప్రవాహము ఎలక్ట్రిక్ కరెంటు అంటే ప్రవాహం వల్ల మీకు ఉపయోగం ప్రవాహం లేకుండా ఓ తోట కూర్చుని ఉన్నాయనుకోండి ఈ ఛార్జీలు దాని వల్ల మీకు కలిగే ఉపకారం ఉండదు దాన్ని కండెన్సర్ అంటారు దాన్ని ప్రవాహంలో పెట్టాలి సో ఆ ప్రవాహము ఉండాలి కరెంటు మనస్సు కూడా ప్రవాహమే అదే ఒక కరెంటు మనస్సు కూడా కాలము ఉన్నది కాలం ఏమిటి ఉంటారు ప్రవాహము చూడండి కాలం ఎప్పుడైనా స్థిరంగా అయిపోయిన సందర్భముగా ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చుని నేను కదలట అని మీరు అంటారు చూడండి యథార్థమే స్పేస్ లో మీరు కదలుత లేదు కానీ టైమ్ లో కదలుతోనే ఉన్నారు ఐదు గంటల కుర్చీలో కూర్చుని ఐదున్నర లేచారనుకోండి ఈ ముప్పై నిమిషాలు మీరు ఎక్కడికి కదలలేదు స్పేస్ లో కదలలేదు కానీ టైమ్ లో కదలు ఉన్నారు మీ ఆయుర్దాయం అప్పుడే ఓ ముఫై నిమిషాలు మీ వయసు ఓ ముఫై నిమిషాలు పెరిగింది అని ఏ పేరు పెట్టినా కాబట్టి స్పేస్ లో మీరు కదలు ఉన్నారు స్పేస్ లో కదులుతున్నారు మీరు కుర్చీలో కూర్చున్నాను నేను కదలలేదు అని మీరు అనుకుంటారు కానీ భూమి కదిలిపోతుంది కాబట్టి భూమితో పాటు బిల్డింగ్ కదిలిపోతుంది మీరు కదిలిపోతున్నారు ఎలాగంటే రైలు నేను బెత్తమే పడుకుని కదలకుండా పడుకుని పోయాను అని మీరు అనుకుంటారు కానీ చాలా రైలు కాకినాడలో ఉంటుంది మీరు కదిలిన లేనెత్తా కాబట్టి స్పేస్ లో కదిలిపోతున్నారు మన టైమ్ లో కదిలిపోతున్నారు ఇందర్ కదులుతోనే ఉన్నది దానికే జగత్ తెలిపారు చెప్పారు అలా కదిలి దానికే జగత్ తెలిపారు ఇప్పుడు దీని దగ్గర ఒక లా ఒకటి గలదు ఇదంతా సైన్స్ అండి సైన్స్ పాఠం పురాణ పాఠం కాదు పురాణ పాఠం కూడా చెప్పొచ్చు కావాలంటే కోటగుమ్మం విధి రాజమండ్రి కేవి గోపాలని కంపెనీ కోటగుమ్మం విధి రాజమండ్రి అని వాళ్ళు ప్రచురించారు మాఘ పురాణము అని ఒకటి ప్రచురి కార్తీక పురాణం కూడా ప్రచురి మరి చైత్రపురాణము వైశాఖ పురాణము ఉన్నాయి రోజు నేను ఈ రెండు అయితే ఉన్నాయి ఆ పుస్తకం పట్టుకొస్తే దాంట్లో ఏదో తప్పులు చదకలు ఏదో మొత్తానికి శ్లోకాలు ఉంటాయి అవి చదివి అర్థం చెప్పచ్చు ఓ పండితుడా పని చేస్తున్నాడు ఎప్పుడో నేను కలిసినప్పుడు నేను అడిగాను ఏమయ్య నువ్వు పండితుడు కదా నీకు చెప్పడానికి ఆ శ్లోకాల తప్పకంటే విలువైన వస్తువు ఏమీ దొరకలేదా నీకు అని నేను అడిగాను అంటే నీకే నువ్వు చెప్తావు విని వాళ్ళకి సారం లేకపోతే నన్ను ఇంకేమి ఉంటావు ఆయన వాళ్ళ మీద మీద పదసేడా సో ఆ రకంగా కాబట్టి ఇది సైన్స్ ఈ సైన్స్ ఈ సైన్స్ లో ఒక లా కలదు ఒక సిద్ధాంతము మీరు ఎప్పుడైనా పేరు విన్నారా సిద్ధాంతము ఏమిటంటే సిద్ధాంతం ఎక్కడైనా సరే ఒకటి కదిలేది ఉన్న చోట దాని మూలంలో కదలనేది ఉండి తీరును అని ఒక సిద్ధాంతం ఈ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి అంత జనరల్ గా ఉండుతుంది దేంజింగ్ ప్రీ సపోజెస్ దేంజిలెస్ బ్యాక్గ్రౌండ్ ఇది అదొక సిద్ధాంతం అంటే అప్పుడు ఇప్పుడు రైలు రైలు కదులుతోంది అంటే కదలకుండా ఉండి పట్టాలు ఉండాలి సపోజ్ రైలుతో సమానంగా పట్టాలు గదిలే అనుకోండి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు ఎక్కడికి పట్టాలు కదలకూడదు రైలు కదలాలి అంటే పట్టాలని బిగించి పెడతారు నేలకి నేలకి బిగించేస్తారు కదలకుండా స్లీపర్స్ అని అంటారు ఆ స్లీపర్స్ వేసేసి అవి వాటిని భూమికి ఫిక్స్ చేసి ఆ స్లీపర్స్ కి పట్టాలు ఫిక్స్ చేసేసి కదలకుండా పెడతారు దాని మీద రైలు పరిగెడుతూ ఉంటుంది ఓకే అలాగే ఇప్పుడు మనస్సు పరిగెడుతుంది కాలము పరిగెడుతోంది దేశము పరిగెడుతోంది రకాల జగత్తు పరిగెడుతోంది దీనికి మూలంలో పరుగెత్తనిది ఒకటి ఉండాలి దాని పేరే ఆత్మ కూటస్థము ఆత్మ కూటస్థం అది పరిగెత్తం అది చలనము లేకుండా ఉంటుంది దాన్ని అనేక పర్యాయాలు మీకు మనవి చేశాను నేను మీరు ఎప్పుడైనా ఈ ఆత్మని అనుభవం ఆత్మానుభవాన్ని మీరు పరిశీలించండి ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ లో ఉన్నారు అవునా నేను ఉన్నాను అనే అనుభవాన్ని మీరు చూసుకోండి మీరు హైదరాబాద్ గురించి పెట్టి ఢిల్లీ వెళ్లారనుకోండి ఢిల్లీలో లేకపోతే హృషికేశ్వర వెళ్ళడం కృషి కేసులో ఉన్నారు అప్పుడు మీ అనుభవం ఏమిటి నేను ఉన్నాను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు కృషి కేసులో ఉన్నప్పుడు నేను ఉన్నాను అనే అనుభవంలో ఏమైనా తేడా ఉన్నదా అని పరిశీలించుకోవాలి పరిశీలించుకుంటే మీకు సంగతి స్పష్టమైపోతుంది ఏమిటంటే స్పేస్ మారింది తప్ప నేను ఉన్నాను అనే అనుభవము మారలేదు కాలంతో కూడా మీరు పరిశీలించవచ్చు ఉదాహరణకు మీరు పొద్దున్నే లేచారనుకోండి బాడీ ఎలా ఉంటుంది కొంచెం డల్ గా ఉంటుంది యాక్టివ్ గా ఉండదు స్నానం చేసేప్పుడుకో కాఫీ తాగేపటికో బాడీకి యాక్టివిటీ వస్తుంది చూడండి బాడీలో మార్పులు వస్తాయి నిద్రలేస్తూనే డల్ గా ఉంటుంది కొంచెం కాఫీ తాగి కొంచెం యాక్టివ్ తర్వాత యాక్టివిటీ వస్తుంది బాడీలో మనస్సు కూడా అలాగా మీకు మనస్సులో కూడా కాలం యొక్క ప్రభావం మనస్సు మీద ఉంటుంది దాన్ని మీరు పరిశీలించవచ్చు ఒకప్పుడు మనస్సు మంచి ఉత్సాహంగా ఉంటుంది మరొకప్పుడు మనస్సు డల్ ఉంటుంది సో ఆ ఆ ప్రభావాన్ని మీరు పరిశీలించవచ్చు మా చిన్నప్పుడు ఏమని చెప్పేవారు అంటే తెల్లవర్గాను లేచి అప్పుడు మనస్సు యాక్టివ్ ఉత్సాహంగా ఉండి మీకు చదివింది బుద్ధికి వస్తుంది అని చెప్పేవారు అంటే మేమేం చేసి వాళ్ళ టీ తాగి రాత్రి చదువుకున్నవాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పేవారు కంద్రాడే పడుకుని తెల్లవారు సా చదువుకోవాలి వాళ్ళు చెప్పేవారు మాకు అలా వర్షం కాదు అది టీ తాగి రాత్రే చదువుకుంటాము అని అలాగే అది మాకు అదే పనుకొచ్చు పెద్దవాళ్ళకి ఇలా అనిపించేది మాకు ఇలాగా అనిపించింది కాబట్టి మనస్సుకి ప్రభావం ఉంటుంది కాలం యొక్క ప్రభావం ఉంటుంది మీరు బాగా భోజనం దారిలోకి బాగా భోజనం చేశారనుకోండి మనస్సు డల్గా తయారు కాబట్టి మనస్సు మీద వీటి ప్రభావం ఉంటుంది కానీ నేను ఉన్నాను అనే అనుభవాన్ని మళ్ళీ పరిశీలించండి మనస్సు ఉత్సాహంగా ఉన్నప్పుడు నేను ఉన్నాను మనస్సు కొంచెం డల్ గా ఉన్నప్పుడు నేను ఉన్నాను మనస్సు సుఖాకారంగా ఉన్నప్పుడు నేను ఉన్నాను లేదా దుఃఖాకారంగా ఉన్నప్పుడు నేను ఉన్నాను మీరు పరిశీలించి చూసుకోండి ఈ మనస్సులో స్థితులు మారిపోతూ ఉంటాయి కానీ నేను ఉన్నాను అనే అనుభవం ఏకరూపంగా ఉంటుంది కాబట్టి అహం అనే అనుభవము దానికే ఆత్మా అని పేరు అహమహమితి సాక్షాత్ ఆత్మ రూపే భా ఆత్మ అంటే అహంకే ఆత్మ అని పేరు కాబట్టి ఈ అహమనుభవము ఈ అనుభవము కుతస్థము ఎక్కడున్నా సేమ్ ఉన్నది ఎప్పుడైనా సేమ్ గా ఉన్నది దాని ఎందుకు ఏ మార్పు లేదు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ వెనకాల ఆ కూటస్థమైన అహం ఉండబట్టి మనస్సు దేహం జగత్తు అలా ప్రవాహ రూపంగా దేశము కాలము అలా మారుతూ ఉన్నాయి కాబట్టి ఆత్మకూటస్థము ఆత్మ తప్ప మిగిలిన సర్వము చలనాత్మకం రైలు రైలు పట్టాలు రైలు ప్రకెలు పరిగెడుతూ ఉంటాయి ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి పట్టాల మటుకు ఎప్పుడు కదలకుండా స్థిరంగా ఉంటాయి అలాగే ఆత్మ చైతన్యము చలనము లేకుండా స్థిరంగా ఉంటుంది మనస్సు ఇంద్రియములు దేహము మన చుట్టూ ఉండే జగత్తు ఇదంతా కూడా నిరంతరము కదులుతూనే ఉంటాయి ఈ పరిస్థితిని మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆత్మ కూటస్థము కానీ ప్రారంభం ఏమిటంటే కూటస్థమైన ఆత్మను వీడు చలనముగా స్వీకరిస్తాడు అది ప్రాబ్లం అలా ఎందుకయిందండి చలనము లేని ఆత్మ అనయంలో వీడికి చలనము అనుభవానికి వస్తుంది చల్లనమంటే ఎలాగా నేను సుఖిని నేను దుఃఖిని మార్పు వచ్చింది నేను యువకుడను నేను వృద్ధుడను మార్పు వచ్చింది అంటే దేంట్లో మార్పు అనాత్మయైన దేహము మనస్సులందు మార్పు కానీ అది ఏ రూపంగా తయారైందది ఆత్మయందలి మార్పుగా అయిపోయింది అలా అవ్వకూడదు అలాగా ఇప్పుడు తెలుగులో ఒక ముతక సామెత ఒకటి ఉన్నది తుంటి మీద కొడితే పళ్ళు రాలేయి అని సామెత ఒకటి కల ఆ రకంగా మనస్సులో చలనం వస్తుంటే ఆత్మయంద చలనం ఎందుకు వస్తుంది మనస్సులో ఉన్న చలనాన్ని ఆత్మ మీదెందుకు పెడతా ఉన్నది అంటే దాని పేరే అవిద్యా మాయా కాబట్టి మాయ ఏం చేసింది ఆత్మయందు లేని చలనాన్ని అంటగట్టింది కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏమైపోయింది అసంగానికి వద్దాము కూ తయారు చేసి పెట్టింది మాయ అది నిన్నే వినాయకుణ్ణి చేయడాన్ని మట్టిస్తే వాడు కోటిని తయారు చేశాడు వినాయకం ప్రపుర్మాణ రచయామాసానం సో ఆ విధంగా చలనములేని ఆత్మను చలనములేనిది అని తెలుసుకోవడం పోయి మనస్సు దేహము ఇంద్రియములు జగత్తులలో ఉండే చలనమునంతను ఈ ఆత్మనెత్తి మీద వేసుకుని ఇప్పుడు ఆత్మయే చలనము గలదిగా అయిపోయింది అలా ఎలా అయిందండి అంటే అదే మాయా చూడండి చుట్టూ పరిస్థితులు మారుతూ ఉంటాయి వాటితో పాటు మీరు కూడా మారుతున్నారనుకోండి ఆ జీవితం దుర్భరం జంగులు అలాగే ఉంటారు వెదర్ మారితే వీడు మారిపోతాడు ఏమో ఈవెంట్స్ అవుతూ ఉంటాయి వాటిని బట్టి వీడు సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు కష్టపడుతూ ఉంటాడు ఎదుగురా కష్టపడుతున్నావు అంటే ఇవన్నీ మారిపోతున్నాయి అవి మారిపోతే నువ్వు కష్టపడ్డావు ఎందుకు అంటే వాటితో పాటు నేను కూడా మారిపోతున్నాను నువ్వు మారిపోవటం లేదు నీవు నీ ఎందు ఎత్తి మార్పు లేదు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు సంసార బంధము తొలగిపోతుంది కాని మారే జగత్తుతో మారే దేహము ఇంద్రియములు మనస్సులతో బాటు నేను కూడా మారుతున్నాను అనే అజ్ఞానంలో వీడు పడ్డాడు ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మాయా కాబట్టి మాయ ఏం చేసింది వీణ్ణి మార్పు కూటస్థ సాక్షి చైతన్య స్వరూపుడైన వాణిని బయట కలిగే మార్పులన్నింటితో పాటుగా మారుతో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉండే సంసారిగా తయారు చేసి పెట్టేది మాయా ఎంత పని చేసిందో చూడండి మాయ అవిద్య అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది ఇల్లిటరేట్ జ్ఞానం అంటే ఏమి తెలియకపోవడం అది మహామా తెలియకపోతే మాయంట ఈ మధ్య నాకు నా చేతిలో జియో అనే ఫేర్ ఫోన్ వచ్చింది నా చేతికి వచ్చి జియో అనే ఫోన్ ఒకటే వచ్చిందని ఎప్పుడో పేపర్లో చూశాను నేను దాని ముఖం నేను ఎప్పుడూ చూడలేదు ఈ ఫోన్ నా చేతికి వచ్చింది నేను అర్జెంట్ గా ఒక ఫోన్ చేయాల్సి వచ్చి చేయాల్సి వచ్చి ఆ నెంబర్ ఉంది ఈ ఫోన్ ఉంది చేయలేకపోయాను అదికుంటున్నట్టు ఎందుకంటే దాంట్లో మొహం నొక్కితే ఒకటి వస్తుంది ఏదో వస్తాయి మెసేజ్ ఉంటుంది ఇది ఉంటుంది అందుంటుంది ఆప్షన్స్ ఉంటుంది సెండ్ మెసేజ్ ఉంటుంది అయితే అంతకుముందున్న నెంబర్ కాల్ చేస్తుంది నేను నెంబర్ దాంట్లో పంచి చేయటం నా వల్ల కాలేదు ఐ లెఫ్ట్ ఇట్ అప్పుడు నేను అనుకున్నా ఐఎం ఇల్లిటరేట్ అని నేను అంటే మీకు ఇల్లిటరేట్ అనే మాట నేను తరచుగా వాడుతూ ఉంటా ఈ పురాణ గాథలు చెప్తారే వాళ్ళని ఉద్దేశించి నేను ఏమంటాను ఇల్లిటరే అని నేను అనుకుంటాను ఇల్లెటర్ ఏంటంటే అది ఏది తిట్టు కాదు ఉన్న పరిస్థితిని వ్యాఖ్యానం చేయడం ఇప్పుడు ఉదాహరణకి జియో ఫోన్ చేతిలో పెట్టుకుంటే ఆయన ఇల్లెటర్ ఎప్పుడైనా మీరు నాకు జియో ఫోన్ ఇస్తే అది కెనాటి చూసే ఆఖరికి ఒక కాల్ నెంబర్ తెలిసి కాల్ కూడా చేయడం నా వల్ల కాలేదంటే ఆయన అక్కర్లే ఇల్లెట సో చూడండి అజ్ఞానం అనేది అవిద్య అనేది ఎలా దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి సో చిన్న పిల్లలు చేయగలుగుతారు బట్ స్టిల్ ఐఎమ్ ఎన్ కాబట్టి అజ్ఞానము మోస్ట్ పవర్ఫుల్ అదేం చేస్తుందంటే మిమ్మల్ని నిర్వీర్యులను చేసి చేసేస్తుంది ఎందుకు కొరగాని వాళ్ళగా తీర్చిదిద్దేస్తుంది ఎంత పని చేసింది అజ్ఞానము సో జగత్వైన తరువు ఇంకా ఆత్మ అసంగం సహజంగా అసంగం అంటే ఆత్మకు దేనితోటి సంగము ఉండదు సంగము అంటే తగులు కోనుక సంఘ శబ్దానికి అర్థం ఏంటంటే తగులు కోనుక ఇప్పుడు మీరు కరిగిన తాలులో కాలు వేశారనుకోండి చెప్పులు కాలు వేశారనుకోండి ఆ చెప్పులు ఏమవుతాయి అక్కడ ఫిక్స్ అయిపోతాయి మీరు కాలు రాదు ఆ చెప్పుని పోసేసి మీ కాలు మీరు తీసుకోవాలి తప్ప ఆ చెప్పు అక్కడి నుంచి రాదు అదృష్టాంతం బాగులేకపోతే అలాంటిది ఇంకో దృష్టాంతం చూసుకోండి మీరు బోరదలో కాలు వేశారు అనుకోండి ఇంకా కాలు మూడి రాలేదనుకోండి దాన్ని తగులు కూరుట అంటారు లేకపోతే వల వేసి పెడతారు వీళ్ళు చూసుకోకుండా వెళ్ళి ఆ వలలోకి వెళ్తాడు కాళ్ళు ఆ వలలో తగులుకుంటారు ఇంకా దాని నుంచి బయటికి రాలేదు అక్కడ ఫిక్స్ అయిపోతారు దాన్ని సంగమంటారు ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మనస్సు మనస్సులో ఏమున్నాయి సుఖము దుఃఖము పుణ్యపాపములు ధర్మాధర్మములు మంచి చెడు ఇత్యాది ద్వంద్వములు ఎన్నున్నాయో అవన్నీ మనస్సులోనే ఉన్నాయి దేహము దేహంలో ఏమున్నాయి రోగము ఆరోగ్యము చూడండి పడుచు దానము మోసాలీదనము చూడండి ఆపోజిట్స్ దేహంలో ఉంటాయి నలుపు ఎరుపు ఒక దేహం నల్లగా ఉంది ఇంకో దేహం ఎర్రగా ఉంది నల్లని దేహం వీడల ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఎర్ర దేహం వీడల ఒక అట్రాక్షన్ ఉంటుంది ఫైర్ అండ్ లవ్లీ అనేది ఒకటి కాబట్టి ఈ రకంగా సో చూడండి ఎన్ని ఆపోజిట్ ఈ ద్వంద్వములన్నీ దేనియందు ఉన్నాయి దేహములందు ఉన్నాయి మన చుట్టూ ఉండే జగత్తుకేసి చూసుకోండి అక్కడే ఉంటాయి మంచి జోడు ఉంటాయి ధర్మాధర్మములు ఉంటాయి పుణ్యపాపములు ఉంటాయి బబులు రాత్రులు ఉంటాయి కాల దృష్ట్యాలు చూసినట్లయితే శుక్లపక్షము కృష్ణపక్షము ఉంటాయి ఇలాగా ఎన్నెన్నో ద్వంద్వములు మీకు ఉంటాయి చూడండి ఎన్ని ద్వంద్వలు ఉన్నాయో ద్వంద్వాలే ద్వంద్వలు కాబట్టి మనస్సంటే ద్వంద్వములు ద్వంద్వములు అంటే ఏమిటో తెలుసిన వల వల ఎలా ఉంటుందండి అడ్డము నిలువు పెడితే బలం అదే ద్వంద్వ అడ్డము నిలువు సో ప్లస్ మైనస్ లాభము నష్టము డబ్బులు దగ్గర లాభము నష్టము ఈ బ్యాంకు పాస్బుక్ లో ఏముంటుంది క్రెడిట్ డెబిట్ అదే కదా పాస్బుక్ సో ఈ విధంగా ఈ ద్వంద్వములు వల కూడా ఎలా ఉంటుంది అడ్డతాళ్ళు నిలువుతాళ్లు ఈ ద్వంద్వలలో వీడు తగులు కొడతాడు అదే తగులుకోవడానికి ఆత్మ దేనికి తగులు కొనదు అదే అసంగము కాని మాయ ఏం చేస్తుందో తెలుసుకున్నా ఈ అసంగ ఆత్మని తగులు చేస్తుంది అంటే ఏమైనా ఆ ద్వంద్వములలో తగులు కొన్నది కనుక ఈ ఆత్మ కూడా ఓసారి టు ఇంకోసారి ఓసారి ప్లస్ ఇంకోసారి మైనస్ ఆ రకంగా ఆత్మ పరిభ్రమిస్తూ ఒకసారి పైకి ఇంకోసారి చెంది పైకి చెంది పైకి చెంది అలా పరిభ్రమిస్తూ ఉన్నట్లుగా మనకు అనుభవం కలుగుతుంది ఆ చెల్లదండి ఆత్మ దేనికి తగులుకూడదు ఇప్పుడు ఆత్మ ఎటువంటిదంటే ఈ మధ్యన ఈ దోషాలని తయారు చేసే దాన్ని ప్యాన్ అంటారు ప్యాన్ ప్యాన్ అంటారా ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ ఏది తగులుకోదు దాంట్లో అలాంటిది ఒకటి ప్యాన్ వచ్చింది అంటే వాళ్ళు ఎంత సరే ఒక పోలీమర్ కోర్టు వేశారు మెటాలిక్ ప్యాన్ మీద ఒక పోలీమర్ కోర్టు వేశారు ఆ పోలీమర్ ఏం చేస్తుందంటే దేంట్లో టచ్ ఉండదు అది అలాగే వికర్షణే తప్ప ఆకర్షణ ఉండదు కాబట్టి దాంట్లో దోశ పిండి వేస్తే మొత్తం దోశ కూడా ఏమీ అతుక్కోకుండా వచ్చేస్తుంది కాబట్టి అక్కడ అతుక్కోకూడదు అది ఎక్కువ నూనె వేయనక్క ఆయిల్ నెస్ దోష ఉండే రూదురా నేను నాకు ఈ మధ్యనే తెలిసించిన అంత తెలియక లేకుండే కానీ ఆయిల్ లేని దోష ఉంటుంది మోస్తరిగా ఉంటుంది ఆయిల్ వేసిన దోశ అంత బాగుండదు బట్ ఎవరికైనా ఆయిల్ తినకూడదనే సమస్య ఉన్నట్లయితే ఆయిల్ నెస్ దోష మీరు ఆయిల్ నెస్ దోశ మామూలుగా పాతకాలం వాళ్ళని ఆయిల్ లెస్ దోశ చేయకూడదంటే వాళ్ళు ఆ దోశ రాదు ఆయిల్ వేస్తే కానీ అది ఊడి రాదు అంటారు కానీ నాన్ స్టిక్ వేసుకుంటే ఆయిల్ నెస్ దోశ తయారు చేయొచ్చు ఈ ఆత్మ నాన్ స్టిక్ ఏమిటి తగులు కానీ మన అనుభవం ఎలా ఉంటుంది తగులుకున్నట్లుగా అనుభవం వస్తుంది ఇది అక్కడ ప్రారంభం అనేది ఆత్మ అసంగము అని కానీ మా అనుభవం లేదు అన్నింటిలోనూ తగులుకొని ఉన్నట్లుగా అనుభవానికి వస్తుంది ఇలా ఎందుకు అవుతోంది అంటే దాని పేరే మాయే మాయ ఈ మాయ ఉన్నదే అఘటిత ఘటన పటు పటు అంటే సమర్థము పటీయసి అంటే అత్యంతం సమర్థము ఈయస్సు ప్రత్యయం అంటారు చాలా గొప్ప సామర్థ్యము గలది దేనియందు ఏది కాదో దాని తయారు చేయుట ఎందు ఆత్మ అచలము కాని ఆత్మ చలనము గలదిగా అనుభవానికి వస్తుత ఆత్మ అసంగము కానీ సంగము గలదిగా అనుభవానికి వస్తుట ఇది ఇదంతా మాయ అజ్ఞానం అంటే మాయ అంటే ఎలా ఉంటుందంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అది మిమ్మల్ని ఒక జీవితకాలము దుఃఖించిట్లా చేయగలదు జీవితకాలం సఫర్ అయ్యేట్లా చేయగలదు మాయా కానీ మీరు పరిశీలిస్తే ఎగ్జామిన్ చేస్తే వెంటనే పటాపంచలైపోతుంది చీకటి వలె ఇప్పుడు ఒక గుహలో కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుండి చీకటి ఉన్నది ఇప్పుడు ఆ చీకటి పోవడానికి ఎంత టైం పడుతుంది ఒక్క క్షణం అలా దీపం వెలిగిస్తే కోటి సంవత్సరాల నుంచి ఉన్న చేతటి కూడా పోటీ మాయలాంటిది జన్మ జన్మాంతరముల నుండి వస్తున్నప్పటికీ మీరు కనుక పరిశీలిస్తే మాయపోతుంది ఒక ఆయన నాతో అన్నారు ఈ సంఘము సంసారమునందలి ఆసక్తి అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో ఇది చాలా బలముగానున్నది దీనిని నిర్జించుట మనకి సంభవం మొగ్గుతలేదు అన్నారు అంటే నేనున్నాను మీరు పొరబడ్డారు ఎలాగా చూడండి మీరు ఎప్పుడు దేనితోటి మీకు సంఘము లేదు ఉందని అనుకుంటున్నారంటే ఇప్పుడు మీరు బాల్యాన్ని ఒక్కసారి చూసుకోండి బాల్యంలో ఈ గొటికాయలంటే మీకు మహాప్రా ప్రీతి ఉండేది అలాగే తీర్థం అనేవారు అంటే ఈ మేళా లాంటి వాటిల్లో మీరేమో వస్తువులు ఆట వస్తువులు కొనుక్కుని వాటిని చాలా ప్రేమతో మీరు కాపాడుకుంటూ ఉండేవారు వాటి ఎందుకు బాగా అటాచ్మెంట్ ఉండేవారు పిల్లలు ఓ పెట్టి ఉంటుంది ఆ పిల్లలకు ఆ పెట్టి నిండా సామాన్లు ఉంటాయి వాటిలో ఏది కొనుగోచ్చిందేది ఉండదు వాటి ఆట వస్తువులు ఉంటాయి ఓ బొమ్మ ఓ గుర్రం బొమ్మ ఇలాంటివన్నీ ఆ పెట్టిన ఆ ఆ పెట్టిని ఎలా ఒళ్ళు పెట్టుకుని వడుకుంటారు పిల్లలు ఆ పెట్టి కనుక కనపడకపోతే ఇంకా పూటంతా ఏడు తిండి లేదు ఏమి లేదు అలా ఏడుస్తూ కుట్టుంటారు ఆ పెట్టి ఇచ్చేస్తే ఆ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ ప్రేమగా తీయడం చూసుకోవటం సంతోషించడం పక్కన పెట్టడం మళ్ళీ అవన్నీ ఇలా పరిచిపెట్టడం మళ్ళీ ఆ తర్వాత వాటి ఆ పెట్టిలో మళ్ళీ భద్రంగా దాచుకోవటం ఆ పెట్టి ఒళ్ళో పెట్టుకుని వడుకుని నిద్రపోవటం అలా ఉంటారు పిల్లలు దాన్ని సంగము అంటారు కూడా అటువంటి సంగమును కలిగి ఉన్నారు ఆ జేబులో రెండు జేబులు ఉండేవి లాబుకి లాబూ అంటారు లెక్క దానికి రెండు జేబులు ఉండేవి ఒక జేబులో గోటికాయలు ఒక జేబులో సిగరెట్ ప్యాకెట్స్ బచ్చలు అనేవి అనమాటలో పంట్లాము ఉదామని తీస్తే ఇవి అవి ఏవైనా డిస్టర్బ్ చేస్తే ఇంట్లో అల్లరే కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా భద్రంగా తీసి పక్కన పెట్టి ఆ పంట్లాను ఉంటాయి అది చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎంత ఆసక్తి ఉండదు ఏమైందా ఆసక్తి ఆసక్తి నిజంగా ఉండిందా అయితే ఉండిందనేది భ్రమయ్యేనా కాబట్టి మీరు ఏదైతే ఆసక్తి అనుకుంటున్నారో అది ఆసక్తి కానే కాదు అలా అనిపిస్తుంది ఇది నేను ఆసక్తి దీని నాకు ఆసక్తి కలదు అని మీరు అనుకుంటే అమ్మో ఎంత ఆసక్తియో ఏముందండి ఆసక్తి అనుకుంటే ఏమి లేదు నేను పూజ స్వామీజీ దృష్టాంతం చెప్పేదాను ఇలా పట్టుకోండి రెండు చేతులు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్నారా చూడండి ఎంత లాగినా ఇవి వెనకటం లేదు ఎంత బలంగా లాగినా కూడా అవి వెనకటం చూడండి ఎలా ఉన్నారు ఎంత గట్టిగా లాగినా వెడటం లేదు అవునండి విడకపోవడం అంటే ఇప్పుడు ఇంతకీ ఆ రెండు రేళ్ళు ఒకదానిలో ఒకటి అతుక్కుని ఉన్నట్టడిపోయిందా మీరు అతుక్కుని ఉన్నాయి అని అంటున్నంతసేపు అవి విడం అతుక్కునే ఉంటాయి అతుక్కుని ఉన్నాయా అని ప్రశ్నించగానే విడిపోతాయి మాయకుడు అలా ఉంటుంది మాయ అన్నది బియ్యపు గింజ సామెత అక్కడే వడ్లకి ఉంటుంది అక్కడే అలా అంటారు అన్ని అక్కడే మంచి అక్కడే ఉంటుంది చేయడం అక్కడే ఉంటుంది అజ్ఞానమో అక్కడే ఉంటుంది జ్ఞానమో అక్కడే అసంగ ఆత్మ అసంగత అదే అక్కడే ఉంటుంది సంగము కూడా అక్కడే ఉంటుంది మీరు అనుకుంటున్నారు అలాగా నా జీవితం అంతా గలదు అని మీరు అనుకుంటున్నారు మీరు అనుకోవడం చేతి మీకు ఆ సంగము అనుభవానికి వస్తాను మీరు నేను నేను తగులుతున్నానా అందుకని అన్నట్లయితే మీకు అనుభవం ఎలా కలుగుతుందో తెలిసిన అబ్బే నేను కబుల్ కొనా లేదు అని మీకు తెలుసు నేను కృష్ణలో కొంతమందిని కలిశాను వాళ్ళు మళ్ళీ కలుస్తారు చిత్రం అది మన దగ్గర ఆ లెర్నింగ్ మోడ్ ఉన్నట్లు అన్ని మనకే తెలుసు అనుకుంటే ఏమీ లేదు మీరు ఎటువంటి వాడిని కలిసినా మీ విజ్ఞానం ఒక అంగుళం కూడా ముందు కథను ఆ ఓపెన్ మైండ్ తోటి ఆ లెర్నింగ్ మోడ్ లో ఉన్నట్లయితే చాలా గొప్ప గొప్ప వాళ్ళు కనుగొడతారు అక్కడ నాకు ఎంతో మంది అనుభవానికి వచ్చారు వాళ్ళు ఇక్కడ నుంచే హైదరాబాద్ నుంచి లేకపోతే అటు విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి పల్లెటూరు నుంచి ఋషికేష్ వెళ్లారు అక్కడ శివనంద లేక ఇంకేదో ఆశ్రమంలో అక్కడ ఉంతు అక్కడే సాధనాది చేసుకుంటూ గంగా తీరము తపస్సు ఏదో జపము ధ్యానము క్లాసులు అటెండ్ అవుతారు విశిష్టత ఏమిటంటే నేను చదువుకోవాలనుకుంటే క్లాసులు ఉంటాయి మీరు వ్యాకరణం చదువుకోవాలనుకుంటే అక్కడికి సిద్ధార్థకమైన పాఠం అవుతాం అవుతుంది మేము వెళ్ళిపోతాం కైలాసాశ్రమంలో ఉపరిషిద్ధాశ్రమంలో ఏదో ఒక పాఠం అవుతాం నేనున్నప్పుడు మా ఆశ్రమంలో ఏదో పాఠం అవుతాం నేను లేనప్పుడు కూడా ఇంకో స్వామి గారు ఏదో చెప్తూ ఉంటారు నేనేం ఉండక్కర్లేదు ఏదో క్లాసులు ఉండనే ఉంటుంటారు మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుని ఆ టైం నోట్ చేసుకుని ఆ క్లాసులో వెళ్ళిపోతారు భోజనం టైంకి కొంచెం మీరు చోటుగా అడ్జస్ట్ కాదు ఉంటే ఏదో ఒక భోజనం దొరుకుతుంది ఆ పోతే ఏదో భోజనం దొరుకుతుంది కొంచెం కాషాయం పెట్టులో పెట్టుకుని పెట్టుకోవడం ఆ టైంకి భుజం మీద కాషాయం వేసుకుని పోతే భోజనం దొరుకుతుంది ఎవరో అరే దొరుకు భోజనం కాబట్టి ఎక్కడో ఉంటారు అలా ఉండిపోతారు నేను అడిగారు వాళ్ళని ఏమన్నా ఒక అతను అనంతపురం నుంచి వచ్చాడు మంచి బ్రహ్మచారి నేనంటే చాలా ఇష్టం నాకు కొంత సేవ కూడా చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి అనంతపురం డిస్టిక్ లో ఒక గ్రామం నుంచి వచ్చారు ఎప్పుడొచ్చేవాడిని అడిగారు పద్నాలుగు ఏళ్ళు అయింద ఈ మధ్యన ఎప్పుడు వెళ్ళావంటే వెళ్ళలేదు సార్ పద్నాలుగు ఏళ్ళు అయినా వెళ్ళలేదు మరైతే ఎప్పుడు వెళ్తున్నావు అంటే ఇంక వెళ్ళరా వెళ్లాలని అనుకోవటం లేదు ఒకసారి వెళ్ళిరా బోళంత ఖర్చుకో నేను నేను టికెట్ కొడుస్తాను ఒకసారి వెళ్ళిరా అంటే ఎందుకండి అనవసరం వెళ్ళాడు ఇంకొక ఆయన నరేంద్రపురం గ్రామం నుంచి వెళ్ళాడు నరేంద్రపురం గ్రామంలో ఆదిమూలం వారి పాలెం అని ఒక పాలెం ఒకటి ఉంది ఆ గ్రామానికి బయట ఆదిమూలం వారి పాలెం ఆ పాలెం నుంచి వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడంటే ఇరవై ఐదు వెళ్ళాడు మళ్ళీ రాలేడు మొన్న ఆ ఆదిమూలం వారి పాలన నుంచి ఒక పది మంది వాళ్లే బయలుదేర అక్కడికి వచ్చారు ఇతన్ని చూడ వీళ్ళందరూ నరేంద్రపురం తెలుసున్నాయని ఇంకొక ఆయన ఉన్నానంటే వీళ్ళందరూ కట్టుకట్టుకుని నా దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ ఇతను రాకండి ఇరవై ఐదేళ్లైనా రాలేదు మేమే చూద్దామని చెప్పేసి వచ్చాము అని వాళ్ళు అక్కడ రెండు రోజులు అక్కడిని చూసి అది చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు నేను అడిగాను ఎప్పుడు వెళ్ళి వెళ్ళేదేమీ లేదండి ఇక్కడే కనుకో ఇంతకీ సంఘం ఉందంటారా లేదంటారా మీరు ఉంది అనుకుంటే సపోజ్ నేనున్నాను మూడు నెలలు ఉన్నాను చాలా అర్జెంటు పనులు ఉన్నాయి ఇక్కడ పంపలు అంటుకుపోతున్నాయి నేను లేకపోతే నేను ఉద్ధరించాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి అని అనుకునే టికెట్ కొనుక్కుని మళ్ళీ వాపస్ వచ్చారు ఇప్పుడు ఇదిన్ని ఇది సత్యమా అది సత్యమా అనుకోవడాన్ని బట్టి ఇది అవసరము సత్యము అనుకుంటే అవి అలాగే కాబట్టి అవసరమే అబ్బాయి ఏముందండి అయ్యితో ఉంటుంది అక్కడే బండు ఉండొచ్చు అని అనుకుంటే బొడ ఉండొచ్చు అంటే అది నేను హృష్ణకృష్ణ వాళ్ళు మాట అంట మాను మానుకరు బంధనమే ఆయు బ వస్తుంది బంధం ఉండే అమ్ముడు కూడా అది ఎక్కడి నుంచి అంటే అభిమాన ఇది నాది అనుకున్నారనుకోండి అదే బంధం నాది అనేది లేదు అంటే బంధం పోయింది జ్ఞానం వల్ల ఉంటుంది ఆత్మ అసంగము అనే అసంగమైన ఆత్మ సంగము గలదిగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పిల్లల కోసం వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసం ఏదో ప్రయత్నం చేస్తారు పేరింగ్ వాళ్ళ యొక్క వాళ్ళ ఆహారము విహారము వాళ్ళ చదువు సంధ్య మొత్తం కూడా చాలా శ్రద్ధగా నిర్వహిస్తారు తల్లిదండ్రులు అదంతా కూడా ప్రేమ యొక్క లక్షణం అయితే తల్లిదండ్రులు కేవలము పిల్లలను ప్రేమతో సాపుట మాత్రమే కాకుండా ఇంకో పని కూడా చేస్తూ ఉంటారు అదేమిటంటే పిల్లల గురించి బెంగ పెట్టుకుంటారు మర్రి ఒకరు పిల్లలని ప్రేమతో సాపుతూ వాళ్ళకు కావాల్సిన సర్వీస్ చేస్తూ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది విద్యావంతులుగా తయారు చేస్తున్నారనుకోండి that is false that is all love and that is duty all that is false kani malla bhavishyattu gurinchi ganaka meeru benga pettukunte worry avadam unta akka sangam vachesindi chusete meeru asli vadi emiti pallitandrulu meeru chala jagatika ga gamaninchalusu untundi pallitandrulu pillallalo prematho sakadam gurinchi nenu antaledu that is wonderful అది కర్తవ్యము డ్యూటీ అండ్ లవ్ ఇస్ గాడ్ దాంట్లో పరమాత్మ యొక్క మేము ఉన్నది ఆ ప్రేమలో అలా తల్లితంత్రులు అలా ఉండబట్టే మనం పెరిగి పెద్దవాళ్ళమైనాము మనం అలాగ ప్రేమ చూపించబట్టే మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి గాలి కొట్టుకుపోయి వాళ్ళకు మనం ఎంతో ప్రేమతో సాకి వాళ్ళని సమర్థంగా తీర్చి అది మన కర్తవ్యము అది ప్రేమ దానికి విరోధము ఎప్పుడు లేదు నేను మాట్లాడేది దానికి విరుద్ధంగా మాత్రం కాదు అయితే నేనేమంటున్నానంటే మీరు పిల్లల యొక్క క్షేమం గురించి బెంగ పెట్టుకున్నారా లేదా బెంగ వరి ఆ అనేది అది సంగడు దీంట్లో రహస్యం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల క్షేమం గురించి చింత చింతిల్లుతున్నారు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను పిల్లల క్షేమ పిల్లవాడి క్షేమం గురించి లేకపోతే అమ్మాయి క్షేమం గురించి నేను చింతిల్లుతున్నాను నేను బెండ పెట్టుకున్నాను అని అనిపిస్తుంది అది చాలా సహజమని కూడా అనిపిస్తుంది కానీ కొంచెం లోతుగా మీరు పరిశీలించినట్లయితే ఇది చాలా టఫ్ టాపిక్ నేను దీనితో ప్రవేశించాను నేను జాగ్రత్తగా నిర్వహించి మనం బయటపడాల్సి ఉంటుంది సో ఆ బెంగలో బెంగ ఎలా ఉంటుంది ఎలా అనిపిస్తుంది పిల్లల గురించి బెంగ కొడుకు గురించి బెంగ లేక కూతురు గురించి బెంగ వాళ్ళ భవిష్యత్తు గురించి బెంగ ఆ రూపంగా కనపడుతుంది ఏమండి కానీ రహస్యం ఏమిటంటే ఆ బెంగలో అంతర్లేనముగా మీరు బెంగ పిల్లల గురించి అని అనిపించినప్పటికీ మీరు బెంగపడేది మీ గురించి మాత్రమే మరి అది తెలుసుకోవడం చాలా కష్టం